బ్రహ్మస్క ఆన శ్రంగమ్భి శ్రీమహాగ్రాధిపత సాశివసరంభా శంకరాచార్యమ్యమాచార్యపే గురుపరం పదా నారాయణం నమస్కృత్యరం చె నరోం దీం సరస్వతీం వ్యాసం తోజయే మనో నిస్ైగుణ్యోపనిషత్సూ నమో త్రైగుణ్య విషయా వేదా నిస్ైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్యస్థ निर्योगे कर्मकांड कर्म उपासना कांड आ भागुण्यगत संसारमे विषयवस्त अंतर पुण्य गोप गोपुण्यकर्मल लेक ग उपासन आधा भागा पुण्या मूटगेर स्वर्गा लोकल पागुण प्रवाहमुप्रम गुणम प्रवाह एंक स्वर्गा अब परछि व्यक्ति जीवन को अभी पूर्त अर इन पुटो प्रवाहसाने भवादुन आरछि व्यक्तित् पूर्ति परत्यागे పరమేశ్వరునిలో ఐక్యమైపోయి ఉండుట పరమేశ్వరుడై ఉంగుట కర్మఫలదాత ఈశ్వరుడు వేరే ఉన్నాడు కర్మఫలాన్ని పుచ్చుకుని నేను వేరే ఉన్నాను అనే భేదంతో పరిచ్ఛిన్నంగా కర్మఫలాల కోసం ఎదురు చూస్తూ నీవు బ్రతగాలనుకుంటున్నావా లేక నువ్వే కర్మఫలదాత అయిపోవాలనుకుంటున్నావా ఇప్పుడు రాజుగారి దగ్గర సంభావం తీసుకుంటూ ఎంతకాలం సంభావం తీసుకోవడం మనమే రాజుగారు అయిపోయి ఇతరులకు మనమే సంభావన ఇద్దామనే ధోరణికి రావాలి కానీ కాబట్టి ఆ అది నిష్క్రైగుణ్యం భవాగ్గుణ ఈ శ్లోకం దగ్గర స్వామి రంగనాథానంద ఒక చక్కటి వ్యాఖ్యానం చేశారు అంటే మహాత్ముల యొక్క దృష్టికోణం చాలా విలక్షణంగా ఉంటుంది చూడండి శ్రీకృష్ణుడు వైదిక ధర్మానికి చెందిన వ్యక్తి వైదిక ధర్మానికి చెందిన వ్యక్తి నిశ్రయగుణ్యో భవార్జున అంటాడు త్రైగుణ్య విషయాల వేదాహ నిశ్రయగుణ్యో భవార్జున అంటాడు అంటే ఒక ఉపాసనా పద్ధతి ఒక సంప్రదాయము ఒక సంస్కృతిలో పుట్టినా పుట్టినప్పటికీ దాని ఎందు పూర్ణమైన అభిమానము ఉంటుంది శ్రద్ధ ఉంటుంది మరి దాని ఎందు ఆదర భావం ఉంటుంది అయినా కూడా పరమ సత్యాన్ని తెలుసుకునే సందర్భంలో వీటిని అన్నిటినీ తీసి పక్కన పెట్టటానికి వెనుకాడడు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 ఒక సంప్రదాయంలో పుట్టాడు అనుకోండి ఒక వైదిక సంప్రదాయంలో వేదోక్తమైన కర్మకాండము పాటించే సంప్రదాయంలో పుట్టాడు అనుకోండి ఆ సత్యాన్ని చేరుకునే టైంకి హీఈస్ నో మోర్ ఎ వైదిక ఆఫ్ దాలిబార్ కాబట్టి ఆ పరిధిలను దాటితే గానీ మీకు సత్యము నుంచి బయటపడాలి సత్యాన్ని మీరు చేరుకోలేదు సరిగ్గా ఇదే వివేకానంద స్వామి అంటారు సో యు ఆర్ బోర్న్ ఇన్ ఏ టెంపుల్ వండర్ఫుల్ బట్ ఇట్ ఈస్ రాంగ్ మరణించే వరకు టెంపుల్ టెంపుల్ అంటే అక్కడ అర్థం ఒక గోడలోను గోపురాలలో కాదు ఒక ఆరాధనా పద్ధతి అన్యోసాలున్యోహమ స్మృతి నశ వేద యథా పశువు అని బృహదార్మికుల్లో వస్తుంది గృహదార్మిక ఉపనిషత్ మొన్న ఆయన పుస్తకంలోనే ఉంది ఇదంతా కూడా నేను చూడండి ఆ వాక్యాలు ఎలా ఉంటాయి అబ్బాబా చాలా అలాంటి వాక్యాలు నేను వేరుగా ఉన్నాను ఇదిగో ఈ దేవత వేరుగా ఉన్నది అన్యోసం అన్యోహం అస్మితి అని వీడు ఉపాసన చేస్తాడు ఒక దేవతని నవేద వాడికి విషయం తెలియలేదు సహా నవేద యథా పశువు పశువు ఏం చేస్తుందంటే ఆవుందనుకోండి ఆవు ఏం చేస్తుందంటే ఆవు కానీ కుక్కర కాని బట్ ఏ పశువు ఆ పశువు నేను పశువుని నేను ఇక్కడ వీడు నా నేను యజమానికి సేవ చేస్తాను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 నిశ్రైగుణ్యం భవాధ్య తర్వాత నిర్ద్వంద్వ ఇప్పుడు కూడా జగత్తుని ద్వంద్వాలుగా చూడడం ద్వంద్వాలుగా ఎప్పుడైతే చూస్తామో రాగద్వేషాలు మనల్ని విడిచిపెట్టనే విడిచిపెట్టవు మీరు జగత్తుని మంచివాళ్లు చెడ్డవాళ్లు అని విభాగం చేసి చూశారనుకోండి అందరూ అలా చూస్తారు అలా చూడడం మానేమన్నారు జగత్తునంతా ఈశ్వరుణ్ణిగా చూడడం అలా వాటి చేస్తాం మంచివాళ్ళు చెడ్డ నా వాళ్లు పరాయి వాళ్లు అని అని చూస్తూ ఉంటే హిరణ్యకశపుడు హిరణ్య ప్రహ్లాదుడు హిరణ్యక స్పుడు తడు హిరణ్యకస్పుడు అంటాడు ఎలా నీవు శత్రువు యొక్క నామాన్ని జపిస్తున్నావే అని అంటాడు అంటే హిరణ్య ప్రహ్లాదుడు అంటాడు శత్రువు నాన్నగారు ఎవరి శత్రువు ఎవరికి శత్రువు ఈ స్వపద భేదము ఇది నా దృష్టిలో నాకు కనపడదే అని అంటాడు సో జగత్తుని అలా విడదీసి చూడడం నేర్చుకోకు వీళ్ళందరూ మంచివాళ్ళు వీళ్ళందరూ చెడ్డవాళ్ళు డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ దాట్ సో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 వర్షాకాలం న్యూషన్స్ చాంద్రజ్ఞంలో చోట ఏమని చెప్పారంటే వర్షమును నిందించరాదు అని శాస్త్ర ఇప్పుడు వర్షాకాలం న్యూషన్స్ అన్నవాడు అప్పటికప్పుడు ఓ ఓ పాపం మూట కట్టుకున్నాడు నేను ఉంటే దృష్టాంతం కోసం చెప్పానండవే అంతే వెంటనే వాడికి దోషం వచ్చేసిందంటే వాడు వర్షాన్ని నిందించడే వర్షం భగవంతుడే వర్షం రూపంగా ఉంటే వర్షాన్ని నిందించడానికి నీకు హక్కు ఏన్నది కాబట్టి నువ్వు వేసంకాలాన్ని నిందించద్దు వర్షాకాలాన్ని నిందించద్దు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 यह पनमें व्रेडिट को अभी तमो गुण पड़े अ भोगी वीडो का रजो गुण पड़े काबी रजस्सु तमस्स दूर नित्य सत्स्थ अंतरूच निर्योगे माष्यकार तथा, तथा निर्योगे मौक्षेमारे निर्यो निर्योगक्षेम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 లేదండి రేపు పొద్దున్న విజయవాడ వెళ్లి బస్సు ఉంది నాకు మంచిది ఇక్కడే పడుకోండి నేను ఏదో ఏదో మీకు చిన్న ఏర్పాటు చేస్తాను ఇక్కడే పడుకోని పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ తాగి మీరు బస్సుకి వెళ్తాం ఇదంతా బానే ఉందండి నా పాలసీ మాట నో పాలసీ ఇది అంటే ఆయన అలాగే చేశారు మొన్నటి పొద్దున్నే వెళ్ళారు బట్ నో పాలసీ వై బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ ఎందుకు బిలీవ్ చేయరు యోగక్షేమాలు మీకు అక్కర్లేదా నా యోగక్షేమాలు నేను ఐ డోంట్ వాంట్ హ్యాండ్ ఓవర్ టు ఇన్సూరెన్స్ కంపెనీ ఐ వాంట్ టు కీప్ దిమ్ మై అలా కాదు మా యోగక్షేమం ఎందుకు మనలో మనం అట్లు పెట్టుకోవడంలో బరువు ఉంటుంది భారం ఉంటుంది కదండి మా యోగక్షేమాలని మేము పెట్టుకోవడంలో భారం ఉన్నది సో విల్ ఇన్సూరెన్స్ కంపెనీ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఎస్ దెన్ వీ జాయిన్ ఇట్ ఎందుకని వీ వాంట్ గెట్ విడ్ ఆఫ్ దిస్ బర్డెన్ ఆఫ్ యోగక్షేమ యు డూ దట్ బై ఆల్ మీన్స్ బట్ నాట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈశ్వర యోగక్షేమ అది శరణాగతిలో అల్టిమేట్ స్వామి వివేకానంద అంటాడు ఒక చోట ఐ డోంట్ నో వేర్ ఫ్రం మై నెక్స్ట్ స్క్వేర్ మీల్ కమ్ కమ్స్ కమ్ ఆర్ కం కమ్స్ నా నెక్స్ట్ స్క్వేర్ మీల్ ఎక్కడొస్తుందో నాకు తెలీదు అంటే ఇది నెక్స్ట్ స్క్వేర్ మీల్ ఎక్కడి నాకు తెలీదు ఒకసారి హృషికేశ్ నేను ఉన్నాను అప్పుడు ఇంకా హైదరాబాద్ రాలేదు అప్పట్లో ఉన్నా ఎవరో అడిగారు ఏం చేస్తున్నారు స్వామిజీ నెక్స్ట్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టేజ్ అని అంటే ఐ డోంట్ నో అని చెప్పారు ఐ డోట్ నో ఏమో స్వామీజీ చెప్తారు ఆయన చెప్పినప్పుడు చూద్దాం ఏం చెప్తారు ఐ డోంట్ నో సో ఐ డోంట్ నో దెన్ హౌ కెన్ యూ బీ సో కంఫర్టబుల్ ఇఫ్ యూ డోంట్ నో దెన్ కెన్ యూ బీ కంఫర్టబుల్ ఇప్పుడు మీరు కంఫర్టబుల్ గా ఎలా ఉంటారు మీ నెక్స్ట్ స్పెరిమిల్ని మీరే ఆర్గనైజ్ చేసుకోవాలంటే కంఫర్టబుల్ గా ఎలా ఉంటారు యూ హౌట్ రన్ అండ్ డూ సంథింగ్ అబౌట్ సపోజ్ ఈశ్వరుడు నా నెక్స్ట్ స్క్వేర్ మీద నాకు ఏర్పాటు చేస్తాడు అని మీరు అనుకున్నారనుకోండి ఇక్కడ దిస్ ఈస్ నాట్ ది ఇష్యూ ఆఫ్ ఈశ్వరుడు ఉన్నాడా లేడా ఉంటే ఎక్కడ ఉన్నాడు పైన ఉన్నాడా కింద ఉన్నాడా అది కాదు ఇష్యూ దట్ ఈస్ నాట్ ది ఇష్యూ ఇక్కడ ఇష్యూ ఏంటంటే యువర్ కెపాసిటీ టు ట్రస్ట్ దట్ ఈస్ ది ఇష్యూ ట్రస్ట్ చేయడం చాలా ఈ రోజుల్లో భార్య భర్తని ట్రస్ట్ చేయటం కష్టం భర్త భార్యని ట్రస్ట్ చేయడం కష్టం ఒకప్పుడు అది కూడా కష్టం ఒకప్పుడు భర్త భార్యకి చెప్పని సంగతులు కొన్ని తల్లికి చెప్తారు ఎందుకని కొన్ని అంటే భార్యని హీ ట్రస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ బట్ వన్ పర్సెంట్ హీ కెనాట్ ట్రస్ట్ అది తీసుకెళ్లి తల్లికి చెప్తారు తల్లిని ట్రస్ట్ చెయ్యలేని సంగతులు భార్యకి చెప్తారు హీ హాజ్ ఆల్వీ లవ్ ఫర్ ది మదర్ బట్ హీ కెనాట్ ట్రస్ట్ హండ్రెడ్ సో దట్ కెపాసిటీ టు ట్రస్ట్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ ఇట్ తల్లిని మీరు హండ్రెడ్ ట్రస్ట్ చేయడం కష్టం అవుతుంది భార్య కట్టుకున్న భార్యని లేక భర్తని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ చేయడం కష్టం అలాంటిది కనబడని కంటికి కనబడని ఈశ్వరు కేవలం భావన మాత్రంగా ఉంటున్నాడు ఉపాసకులు అయినట్లయితే ఈశ్వరుడు భావన మాత్రంగా ఉంటాడు జ్ఞాని అయినట్లయితే జ్ఞానంటే వివేక జ్ఞానము గలవాడైనట్లయితే ఈశ్వరుడు సర్వత్రా విదితాత్మనా సర్వము ముందు ఈశ్వరుడు భాషిస్తూ ఉంటాడు అటువంటి ఈశ్వరుడు నామరూపములకు అతీతంగా చూడగలగాలి మీకు ఈశ్వరుని యొక్క అనుభవం కలగాలి అంటే నామరూపాలను అతీతంగా చూడగలగాలి ఆ నామరూపంలో అనేది ఇట్స్ ఎ హ్యూజ్ అబ్స్ట్రక్షన్ అబ్స్ట్రక్షన్ బ్రేక్ చేసుకుని ఆ గ్లేటరింగ్ వరల్డ్ ఈజ్ ఎ వెరీ గ్లేటరింగ్ వరల్డ్ జగత్తున్నదే అది బాగా చెమక్ చెమక్ ఉంటుంది కానీ అది నిస్సారం దాంట్లో సారణం లేదు అంతా కూడా మాయానగరి వరల్డ్ ఈజ్ ఎ మాయానగరి దాంట్లో ఏమీ రియాలిటీ లేదు ఏమీ సారణం లేదు శంకరులు కదలీ స్తంభవ దసార సంసార అంటారు అరటి బోదే చూడ్డానికి మహాదిట్టంగా కనపడుతుంది అందంగా కూడా ఉంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది కానీ దాన్ని దాన్ని ఇలా పాతి ఓ కర్ర ఇలా వేస్తే కూలిపోతుంది అది దేన్ని మొయ్యలేదు నిస్సారమే అలాగే ఈ సంసారం కూడా నిస్సారము దీనిలో యు కె ట్రస్ట్ ఇట్ ఇట్ ఈస్ జస్ట్ గ్రేటరింగ్ అండ్ ఎంత నిస్సారము చెమక్కు తప్ప ఏమీ సారం లేదు అని దర్శించి ఈశ్వరుడు సంసారానికి అధిష్టానంగా ఉన్నాడు ఈ దేహమునకు ఈ ప్రకృతికి కూడా అధిష్టానంగా ఈశ్వరుడు ఉన్నాడు ఈ ప్రకృతిని అంతా సంచాలనం చేసుకున్న ఈశ్వరుడు ఈ దేహాన్ని కూడా సంచాలనం చేస్తాడు నాకు భోజనం ఈశ్వరుడు పెడతాడు అని వీడు అను అని వీడు అనుకోవడం కదా హీ నోస్ ఇట్ హీ ఫీల్స్ ఇట్ ఇ గట్ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతాడు వాడు నాకు భోజనం ఎక్కడి నుంచి వస్తుందో అని వెన్నబెట్టుకోడు సో ఆ లెవెల్లో యోగక్షేమాలని ఈశ్వరుడికి అప్పచెప్పి హాయిగా ఉండవయ్యా నిర్యోగ క్షేమ ఇప్పుడు ఒక ఆయన రైల్లోకి ఎక్కాడు ఇలా చెప్తా ఉంటే ఇది ప్రవాహం లాగే నడుస్తూనే నేను ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాను బట్ ఎనివే గుర్తొచ్చిందో చెప్పి ముందుకు వెళ్తాడు రైల్లోకి ఎక్కాడు ఒక ఒక పల్లెటూరి బైతు అంటే ఆ కూడా అజ్ఞాని రైల్లోకి ఎక్కాడు ఆ మూట ఆ మూట మూట కట్టుకుని ఎక్కుతారు కదండి రైల్లోకి ఆ మూట నెత్తి పెట్టుకున్నాడు ఎందుకు నా మోటార్ ఎత్తున పెట్టి కూర్చున్నావు ఆ మోటార్ సీటు కింద పెట్టంటే అంటాడు నేను దీనికి లగేజ్ కట్టలేదండి లగేజ్ టిక్క కట్టలేదు అందు గురించి లగేజ్ అడుగుతారేమో అని నా మోట నేనే మోసుకుంటున్నాను అని చెప్తాను ఇది నో వాడు వాడి మూట వాడు మోసుకోవడం మూర్ఖత్వం కాకపోతే ఆ మూట ఏం చెయ్యాలి సీటు కింద బారేయాలి సీట్ కింద బారేస్తే మీరు హాయిగా కూర్చోవచ్చు అలాగే మనము ఈ జీవన జీవనయాత్రని నడిపించేది ఈశ్వరుడు జీవనము జీవనయాత్ర అనే రైలు నడిపే చోదకుడు ఎవరండి ఈశ్వరుడు హాయిగా మనం మన యోగక్షేమముల బరువు మనమే మోసుకుంటూ కూర్చోవడం కంటే ఆ బరువుని ఆ జీవనయాత్రని నడిపే ఈశ్వరుణ్ణిమి వారిస్తే ఆయనకేం బరువు అవదు ఇలాంటి బరువులు ఇంకో కోటి బరువులున్నా మోసేయగలుగుతాడు ఆయనకి బరువుం కాదు మనకి చాలా బరువు కాబట్టి నిర్యోగక్షేమ యోగక్షేమ శబ్దాలకి డెఫినేషను అనుపానం ఉపాత్త రక్షణం క్షేమెఫినిషన్స్ అనుపాత్త అంటే ఇంతవరకు సంపాదించబడనిది దాన్ని ఉపాదానం సంపాదించుట యోగించ ఒక ఆయన ఓ మహాత్ములు నా దగ్గరకు వచ్చారు ఏదో నన్ను చూడటానికి వచ్చారు వచ్చినప్పుడు అన్నారు ఏమంటే స్వామిజీ ఎక్కడ క్లాస్ ఎక్కడ ఉంటే అక్కడ పైన దగ్గరికి వెళ్తాను ఈ మూల నుంచి ఎలా వెళ్తారంటే ఏదో అటో ఏదో పుట్టిన వెళ్తాను మా వాళ్ళు అప్పుడప్పుడు నన్ను దింపుతూ ఉంటారు సమస్య కాదు స్వామిజీ యూ షుడ్ గెట్ గెట్ హోల్డ్ అఫ్ ఎ కాస్ట్ యూ షుడ్ హ్యావ్ ఎ కాస్ట్ ఎందుకంటే మూల మకాన్ని చేసుకున్నావు ఇంకు ఇక్కడ బాధ ఉంటావు అక్కడ బాగా ఉంటావు అక్కడ బాధ ఉంటావు అర చోట్లకి తిరుగుతావు నీకు కార్ లేకపోతేలాగా ఏ పాఠం చెప్పలేదు మా దగ్గర ఉంది కారు నీకు కార్ లేకపోవడం ఏంటి యూ షుడ్ హ్యావ్ కార్ అసలు ఐఎమ్ ఐఎమ్ సర్ప్రైజ్ దట్ యు హక్వైర్డ్ ఎ కార్ ఎట్ అని చెప్పారు అదే అనుపాత అంట అంటే నాట్ ఎట్ ఎక్వైర్డ్ యోగ అంటే ఎక్వైరింగ్ ఉపాదానం అంటే ఎక్వైరింగ్ అనుపాత్య ఉపాదానం ఎక్వైరింగ్ దింగ్ విచ్ ఇస్ నాట్ ఎక్వైర్డ్ దానికి యోగము అని చెప్పి యోగ ఇంకా క్షేమం అంటే ఏమిటి అన్నాము ఉపాత అన్నాము కూడా ఉపాత్తస్య రక్షణ క్షేమ ఎక్వైర్ చేశారు ఆల్రెడీ ఆ చేసిన దాన్ని కాపాడుకోవాలి రక్షించుకోవాలి ఆల్రెడీ ఎక్వైర్డ్ ఆ ఎక్వైరీ ఎక్వైర్ అయితే ఏదో టెలిఫోనో లేకపోతే రెఫ్రిజిరేటర్ ఓయిల్లో వాకలో నెత్తి మీద రూఫో ఏవో ఎక్వైర్ చేసి వాటిని భద్రం చేసుకోవాలి ఇంతవరకు ఎక్వైర్ చెయ్యనివి కొత్తగా ఎక్వైర్ చేయాలి వీటిని యోగక్షేమాలంట అక్క మాటలో చెప్పాలంటే మనిషి బ్రతుకంతా యోగక్షేమాల్లో వెళ్ళిపోతుంది ఇంక వీడికి ఏమి ఇంక వేరే మోక్షం లేదు మరో ఏమి దేవుడు లేదు దెయ్యం లేదు అంతా యోగక్షేమాల్లోనే వెళ్ళిపోతుంది బ్రతుకంతా ఎందుకంటే తెల్లవారు లేస్తే యోగక్షేమాల లిస్ట్ అలా సిద్ధంగా ఉంటుంది మా మిత్రుడు ఒక ఆయన అందుకని చిన్న పుస్తకం ఒకటి నోట్బుక్ ఒకటి ఉంటుంది ఇలాగ ఇలా తీసుకునే నోట్బుక్ ఆ నోట్బుక్ లో ఆ డేట్ ఉంటుంది ఒక డేట్ కి ఒక కాగిత ఆ డేట్ లో చేయాల్సిన పనులు అనే లిస్ట్ అలా వన్ టూ త్రీ అలా టెన్ ఉంటాయి అవి అలాంటిది ఎవరు పెట్టుకుంటే మీరు ఈ రైల్వే రిజర్వేషన్ వాళ్ళకి రాబోయే డేట్స్ ముందే ఫిల్అప్ అయిపోయినట్టుగా మీకు రాబోయే పది రోజుల తర్వాత చేయాల్సింది పదహారు రోజుల తర్వాత చేయాల్సింది అలాగా మొత్తం అది నెలలు రాబోయింది అంత వాళ్ళలో ఫిరప్ అయిపోతూ ఉంటుంది మీరు అలా ఫిరప్ అయిపోతూ ఉంటుంది అది అలా ఆ డైట్ వచ్చేప్పటికి పొద్దున్న లేవగానే చూసుకుంటారు ఆ ఫిలప్ అయి ఉంటుంది పది స్లాట్స్ ఫిలప్ అయి ఉంటాయి అది చూసుకుంటారు చూసుకొని ఈ పది మనం చేయాలని అనుకుంటారు అనుకుని ఆ పది పనులు చేసేప్పటికి రాత్రి పదిన్నర అవుతుంది పడుకుని నిద్రపోతారు మళ్ళీ మొన్నటి పొద్దున్న లేచి పడుతావు కదా అని మళ్ళీ పది పనులు ఇలా బతుకుంటా వీడిది ఇలానే అయిపోతుంది ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళామనుకోండి అయ్యో ఆ పది పనుల లిస్ట్ ఇవాల పూర్తవ్వలేదు అని బెంగా హాస్పిటల్ ఈ పది పైల పోతే హాస్పిటల్స్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి హాస్పిటల్లో మనిషి కులాసాగా ఉండలేడు కులాసాగా ఉండొచ్చు నిజానికి కొంచెం బుద్ధి ఉంటే కులాసాగా ఉండొచ్చు ఎందుకని నొప్పి వచ్చింది అనుకోండి వెంటనే మందు పారేస్తారు నొప్పితో పోతుంది అవతలకి ఆహారం పెడతారు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 ఒక జీవిత కాలాన్ని యోగక్షేమాల మీద ఖర్చు పెడతాడు ఒక జీవిత కాలం ఆఖరికి యోగక్షేమాలు రెండు చేయిజారిపోతాయి వీడు ఎక్వైరీ చేసినవన్నీ చేయజారిపోతాయి ఇంకా ఎక్వైరీ చేయాల్సినవి అని అనుకుంటుంటానే చచ్చిపోతాడు ఎందుకు యోగక్షేమాలు అంటే ఏమన్నా యోగక్షేమాలని పట్టుకోకుండా బతకడం సాధ్యమేనా అని ఒక డౌట్ ఒకటి వస్తుంది అలా ఇచ్చి ఆలోచించి చూడండి యూ థింక్ అ ఫిట్ అంటే దీంతో ఉన్న కిట్ నన్ను అడిగారు నేను ఈ పాఠం చెప్పినప్పుడు నన్ను అడిగారు ఇలాంటి పాఠాన్ని జనాలు హ్యాండిల్ చేయలేరు మీరు ఊరికే విని విని ఉన్నారు కాబట్టి తలకే ఊపుతున్నారు కానీ మామూలు కొత్త దీన్ని హ్యాండిల్ చేయలేరు యోగక్షేమాలు వద్దంటే హ్యాండిల్ చేయలేరు ఒక ఆయన కోపం వస్తుంది వినివాడికి కోపం వస్తుంది మీరు ఎప్పుడన్నా చూసారా అటువంటి నేను చూశాను మీరంటే ధర మరియాదగలవాళ్ళు కాబట్టి బాగాలేదు కాదు కొత్త కొత్త చోట్ల వినివాడికి ఒళ్ళు మందుకు వస్తుంది ఏడు ఏదైనా ఏడు మాట్లాడుతున్నాడు ఈయన అని కడుపు నిండా భోజనం చేసి పెద్ద ఒక్క బుర్ చెప్తున్నాడే అన్నంత ఒళ్ళు మంట వస్తుంది ఒక ఆయన ఒళ్ళు మంటతో లేచారు లేకే ఏమిటంటే యోగక్షేమాలు చూడకపోతే ఏమైపోతుందండి ఏం మాట్లాడతారు మీరు అంటే నేనున్నాను ఏమిటి యోగక్షేమం అంటే మీ అభిప్రాయం ఏమిటి అంటే ఇప్పుడు కుర్రాడు ఉన్నాడు వాడిని చదివించకపోతే వాడు చెడిపోడా అంటే అప్పుడు నేను ఒక్కటే ప్రశ్న అడిగా మీరు ఆలోచించండి ప్రొటెస్ట్ చేయకండి మీరు ఆలోచించండి చెప్పింది మీనా ఆలోచించండి ఇంటికి వెళ్ళి ఆలోచించండి మీ కుర్రవాడిని ఒక లెవెల్ మీరు తీసుకొచ్చారు కదా ఇప్పటికీ ఆ తీసుకొచ్చింది మీరా లేక ఈశ్వరుడా మీరు ఏమనుకుంటున్నారు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 అదే దట్ ఈజ్ ది పాయింట్ ఇప్పుడు రైలులోకి ఎక్కినవాడు ఆ బరువు నేనే మోసుకున్నాను అనుకుంటున్నాడు వాడు పొరపాటు వాడు మోయట్లేదు ఆ బరువుని వాడి బరువుని వాడిని నెత్తి మీ కూడా మోసీది రైలు ఆ సత్యం వాడు తెలుసుకుంటే ఆ బరువు దింపి పక్కన పెట్టుకోడు ఒంటి మీద వెళ్తున్నాడు ఒంటే స్వామి అఖండానందజీ దృష్టాంతం ఒంటి మీద వెళుతుంటే ఆ ఒంటికి మూపులాగా ఉంటుంది పెట్టి వాడు మూట ఆ మూపు మీద పెట్టాడు పెడితే ఒంటి తిమ్మడంగా నడుస్తుంది అప్పుడు ఎవరు ఏమంటే ఇంత స్లోగా నడుస్తుంది ఈ ఒంటి మిగతా అన్ని బాగా కదా అంటే మరో మీరు బరువు ఎక్కువ కదా ఆ మూట బరువు ఎక్కువైందని చేసి వస్తుంది ఓ అలాగా అయితే నేను దానికి నేను పరిష్కారం చేస్తానన్నా తీసి నేర్చుమీ పెట్టుకున్నాడు ఈ యోగక్షేమాలని మనం అలాంటిది నిర్యోగక్షేమ ముందు కమౌట్ ఆఫ్ దట్ దట్ హ్యూజ్ డెల్యూషన్ ఈ యోగక్షేమములను చూసుకునేవాణ్ణి నేనే అనే డెల్యూషన్ నుంచి నువ్వు బయటకొచ్చే నిర్యోగక్షేమ అదే అంటున్నారు చూడండి శంకర్లు ఏమైనా రాస్తారు చూడండి ఆయన రాసిన వాక్యం చిన్న వాక్యం కానీ మోస్ట్ పవర్ఫుల్ సెంటెన్స్ కిట భాష్యం ఉంటుంది యోగక్షేమ ప్రధానస్ శ్రేయసి ప్రవృత్తి దుష్కరా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 నిత్యత ఈ కారణంగా నిర్యోగక్షేమోభవ యోగక్షేమముల బందీ నుంచి బయలుపడిపోదు సో కాబట్టి ఇది కామ్య ప్రవృత్తి గల వాళ్ళు ఎలా ఉంటారంటే తమ యోగక్షేమాలను తామే చక్కదిద్దుకుంటున్నాము భ్రాంతిలో ఉంటారు ఉండి ఒక ఎజెండా ఒకటి నిర్మాణం చేస్తారు ఇదిగో ఇవన్నీ జరగాలి ఇవేమీ జరగకూడదు ఇప్పుడు ఈ ఎజెండాను తీసుకెళ్లి దేవుడు ముందు పెడతారు దేవాలయానికి వెళ్లే ముందు ఏజెండా తీసుకుని వెళ్తారు ఇవన్నీ జరగాలి ఇవన్నీ జరుగుతుంది ఈ ఎజెండా దేవుడి ముందు పెడతారు ప్రార్థనలు చేస్తారు పూజలు చేస్తారు ఉపాసనలు చేస్తారు ఏజెండా పెట్టి ఎజెండా పెట్టకుండా చేస్తే వాళ్ళు మహాత్ములే ఈ దేవుడి ముందు పెట్టుకుని చేస్తారు ఇవన్నీ చేసి రిజల్ట్స్ కోసం ఎదుర్కొస్తూ ఉంటారు దే లుక్ ఫర్ రిజల్ట్స్ ఇట్స్ సంసార It is a spiritual materialism. Materialism is, I have uh, to tell you it is. And if the devil has the yogakshayamal agenda to get the value of the money, that is the salat, the television. It may work also. Why the yogakshayamal agenda is better to get the value uh, of the money. Okay. okay, have it. You have to get the value of the devil. So, ultimately you are the loser because మీరు అడగాల్సిందేదో ఇవ అడగలేదు ధ్రువుడికి ఒకసారి నారదుడు ధ్రువలోకానికి వెళ్తాడు భాగవతంలో వస్తుంది ధ్రువలోకానికి వెళ్తే ధ్రువుడు ఇలా కూర్చుంటాడు ఇవ్ అలా నేను అలా చింతగా ఉన్నావేటి నువేమో ధ్రువస్థానం కావాలని తపస్సు చేసి విష్ణువు దగ్గర వరం పొంది ఈ లోకానికి వచ్చి ఇలా తలపట్టుకున్నావేటి అని అడిగితే అంటాడు విష్ణువు దర్శనమిచ్చినప్పుడు మోక్షం కోరకుండగా నిర్యోగ యోగక్షేమంలో అతీతమైనటువంటి ఆ పూర్ణ స్థితిని కోరకుండగా ఇదిగో ధ్రువస్థానం నాకు కావాలి యోగ ఆ వచ్చిన ధృవస్థానం నిలబడాలి క్షేమ అని ఇది ఇలాంటిది కోరుకుని స్టక్స్ ధృవస్థానం ఈ సృష్టి కల్పం అయ్యి వరకు నేను దీన్ని పట్టుకు వెళ్ళడాల్సిందే ఈ దీని మీద నాకు విసిగిసింది నాకు ఇంట్రెస్ట్ లేదు ఈ ధ్రువస్థానం అయినా కూడా నేను ఇంక విధులు లేదుట బ్రహ్మగారు చెప్పారు అలాగా I cannot live with it. I am stuck with it. That's why I am going to die. So, Yogakshema is not going to die. Like Niri Yogakshema Bhava. So, you can say, Yogakshema is not going to die. Taravata. Atmavāṁ. Atramattasya Bhavāṁ. This is a very clear. Alertika onamana. This means, You are in the mind of the mind. You are in the mind of the mind. అలా అంటాను సో మనం ఇంతలాగా మనం గీతను అధ్యయనం చేస్తామండి మళ్ళీ ఇంట్లోకి వెళ్లగానే మళ్ళీ మళ్ళీ పాఠం పుస్తకం మూసేగానే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేస్తూ సో ఎలాగా మళ్ళీ నేను ఇందాక చెప్పాను సో నిశ్ప్రయగుంజో భవార్థులు నిశ్ప్రయగుణ్యం అవడం అంటే అర్థం ఏంటి మూడు గుణాలు అతీతంగా వెళ్లాలి అంటే నిత్య ముందు దానికి ఆ ప్రాసెస్ లో ముందు సత్వగుణంలో నిలిచి ఉండు నిత్య సత్వస్థభవ అంటే రజోగుణాన్ని తమోగుణాన్ని అతిక్రమించి ఉండు అని అని అంటారు మనం ఇందుకు వెళ్ళగానే దేహాధ్యాసతో మాట్లాడతాము దేహాధ్యాసతో సంకల్పం చేస్తాం దేహాధ్యాసతో కర్మలు చేస్తాం అంటే అక్కడికి తమోగుణ ప్రధానం అయిపోయింది భోగ ప్రధానమైన ప్రవృత్తిని కలిగి ఉంటాం రజోగుణ ప్రధానంలో పడిపోయాం అంటే ఎప్పుడైతే మనస్సులోకి రజోగుణం ప్రవేశిస్తోందో వెంటనే అలవాటు ఆత్మవాన్ అప్పుడు అది ప్రవేశించదు ఇంట్లో దీ దొంగ ప్రవేశిస్తుంటే ఎలర్ట్ గా ఉండాలా కలగా యు షుడ్ బి ఎలర్ట్ అయితే దొంగ ఎక్కడ ఉందంటే మనస్సు దొంగ వాచ్ ది మైండ్ ఆల్వేజ్ దట్ ఈజ్ ది సాధన ఇంక గొప్ప సాధన మీరు ఏం చేయాల వాచ్ ది మైండ్ మైండ్ కనుక రజోగుణాన్ని ప్రవేశపెడితే యూ వాచ్ ఇట్ అదిగో రజోగుణం అని తెలుసుకుంటే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 అదే మరికి వెంటనే దెన్ దెన్ ఐ బికెమ్ నో ఇది తమో గుణము ఇంకా మనస్సు అండి దేవుడు చేసినంత యోగా ఇప్పుడు చేయలేము బాడీకి అనే దానికి ఒక ఉంటుంది వయస్సు అనేది ఉంటుంది పూర్తిగా ఆత్మానం చేయక్కలేదని కూడా అంది మనస్సు అంటే వెంటనే ఇది దీనిపైనే తమో ఆ జస్టిఫికేషన్ కూడా తమో గుణమేది దీనిపైనే తమో లెట్ మీ ఎగ్జామ్ వేరే బాడీ needs to continue to take rest or whether body can undertake some yoga, yoga asana or something like that like put it, nisanda beheleka, then ki the rashte kaavala, let us examine it. Ani, examin jade on dayalaga, yoga asana about the Vedambara haram jade on kod meke telsiput Oh, lehdele, body ki paapa ho, it is making a genuine demand, rashte kaavala, kabat manam maanasi, mid rashti shkutsu ఒకవేళ ఆ డిమాండ్ వెనక్కి వెళ్ళిపోయిందనుకోండి అంటే దట్ మీన్స్ ఆ డిమాండ్ ఈజ్ ఎ ఫాల్స్ డిమాండ్ అనమాట సరే మొదలు పెట్టే వేయడం ఏదో అర్ధ గడి చక్రాసనం సింపుల్ ఆసనం ఒకటి వేస్తే ఇట్ వాజ్ ఓకే దెన్ దెన్ యోగా వింటాను దాని అర్థం ఏంటి మనస్సు ప్రవేశపెట్టినటువంటి ఆ తమో గుణ లక్షణాన్ని కనుక మీరు అలర్ట్గా లేకపోతే మీ యోగా ఉండేది కదా అది దట్ ఈజ్ అలర్ట్నెస్ ఆత్మవా నేను ఉంటే మీకు దృష్టాంతం ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో చెప్పాను అలాగే రజోగుణం ఉంటుంది రజోగుణం అంటే ఏంటో తెలుసు అండి రజోగుణం అంటే భోగ భోక్తృత్వం తమోగుణం అంటే కర్తృత్వం కర్తృత్వం తమోగుణం ఎందుకంటే దేహంతో అధ్యాసం ఉంటే కానీ కర్తృత్వం ఉండదు కనుక భోక్తృత్వం అంటే రజోగుణం ఫలాధ్యాస కాబట్టి ఎప్పుడైనా సరే ఈ లక్షణాలు రాగానే అలెక్ట్ అయిపోవాలి ఆత్మవా అలాగే యోగక్షేమాలకు సంబంధించి మీకు ఆ లక్షణం మన యోగక్షేమాలని మనమే చూసుకునేవాళ్ళము అనే భావన కలగ్గానే ఒక్కసారి ఈశ్వరుణ్ణి స్మరించి హే ఈశ్వర ఈ అజ్ఞానంలోకి నువ్వు నన్ను నెట్టివేయొద్దు సుమా అని ఒక ప్రార్థన చేసి అలా ఎలక్తుగా ఉన్నాడు మన యోగక్షేమాలని మనమా చూసుకునేవాళ్ళం ఇంతవరకు మన యోగక్షేమాలను మనమే చూస్తున్నావా ఇదో భ్రాంతి తప్ప మరొకటేం కాదు నిర్యోగక్షేమ so that kind of alertness constant watchfulness in a bhagavan buddha do mindfulness antad be be mindful of your mind be thankful of your thoughts so ala manasinaa podu ala parisilistu undali alage mukhyanga relationships lo relationships lo ekkadana ahankaramo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 మన రెస్పాన్స్ ఎలా ఉన్నది మన రెస్పాన్స్ అంటే ఏమీ లేదండి మీ రెస్పాన్స్ అంటే అర్థం ఈగోస్ రెస్పాన్స్ అని అర్థం ఆల్ రెస్పాన్సెస్ ఆర్ ఈగోస్ రెస్పాన్సెస్ మీరు ఇంటికి ఎవరో వస్తారు ఆ రెస్పాన్స్ ఎవల రెస్పాన్స్ అది ఈగోస్ రెస్పాన్స్ అదే అది ఎండ్లో రెండు కూర్చోండి అంటారు అదేవాళ్ళ రెస్పాన్స్ ఈగోస్ రెస్పాన్స్ ఇట్ ఈస్ ది ఈగో విచ్ హ్యాస్ అటాచ్మెంట్స్ అండ్ ఈగోస్ రెస్పాన్సెస్ కాబట్టి ఉంటాయి ఈగోస్ రెస్పాన్స్ లైఫ్ అంటే ఈగోస్ రెస్పాన్సెస్సే ఈగోయే రెస్పాన్సెస్ చేస్తూ ఉంటుంది ప్రపంచాన్ని ఆ ఈగోస్ రెస్పాన్సెస్ ని ఒక భూతద్ధంలో చూస్తూ ఉండాలి ఎవరు చూసేదేవాళ్ళు అహం ఆత్మవా అంటే ఒక ఆయన ఉన్నారు లేచి ఒక ఆయన ఉన్నారు కాబట్టి ఈగోని చూసి ఇంకేవాళ్ళు ఉంటారండి అన్నారు అంటే నేనున్నాను మీరు సాక్షిగా ఉండండి ఆయన అంటే ఆయన ఆర్గ్యుమెంట్ ఒకటి చెప్పారు సాక్షిగా ఉండాల్సిందే వాళ్ళు ఈగో ఈగోకి సాక్షిగా ఉండగలదా ఈగో తరణులు తాను అధిగమించగలదా కన్ ఎనీబడీ పుల్ అప్ హిజోన్ బూట్ స్ట్రాక్ నేను చెప్పాను చూడండి నేను చెప్పి పాఠం మీకు పనికి రాదవగలికి వాళ్ళండి అని ఎందుకంటే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే you are you're responding as an ego is responding there is self ego is responding aithe en cheyandi you try what i say that's all don't ask so many questions you try it why just mege artham avutunda nene manasulo dooru emana cheptara ai bhai you try it be try to be a witness au argument cheppadu how gonna ego gonna negate while the one who has to negate itself is the ego అని చెప్పాను సాల్ చాలండి మీరు నెగ్లెక్ట్ చేయలేదు మీ వల్ల కాదు ఎందుకంటే ఒక వజ్ర సదృశ్యమైన సిల్లి ఆర్గ్యుమెంట్ ఒకటి పట్టుకు కూర్చున్నారు మీరు దాన్ని బాగా బలం చేసుకు కూర్చున్నారు యుగ నాది గెటర్ డాద్ర మీరు ఈ ఆర్గ్యుమెంట్ పెడితే నిద్ర కూడా పోలేదు నిద్రపోవాల్సిందేమడు ఎవడు నిద్రపోవాలో వాడు వాడిని అధిగమించి నిద్రలోకి కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ పెట్టద్దు విట్నెస్ టు ది ఈగో Be a ego-witness change. A ego-yekka responses-ne-parikyam-chande. Real-at, atmavāna. This is the greatest advice. Dheel ke samādhiyen pere. Dheel ke samādhiyen. Samādhiyen de, I am mindful of all the movements of the mind. I am mindful of all the responses of the ego. Aabihangatana ka unnatlai te very soon mimmalni manassu ahankāramu మిమ్మల్ని హింస పెట్టడం ఆగిపోతుంది వాటి వల్ల వాటి వల్ల వచ్చి హింసంత అంతా కాదు మనిషి మనిషి హృదయంలో యుద్ధం ఒకటి చెలరేగుతూ ఉంటుంది ఆ యుద్ధమే బయటకు వస్తూ వీళ్ళని తిట్టడం వాళ్ళని తిట్టడం ఆరాపడతాం హృదయంలో చెలరేగుతుంది యుద్ధం ఆ హృదయంలో ఆ నిర్మాణం చేసేటువంటి ఒక బ్యాటిల్ నుంచి మీరు బయటపడాలంటే ఒకటి ఎగ్జామ్ ది ఈగో ఆల్దీటర్ సో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ ఎందుకంటే అది శంకర్లు యాడ్ చేశారు ఎందుకంటే భవా అని లోటుంది కదా అర్జునాన్ని సంబోధించి అనేక అంశాలని ఒకే శ్లోకంలో బాగా గుప్పించి చెప్పారు కాబట్టి ఇది నీకు ఉపదేశం ఈ ఉపదేశాన్ని నువ్వు పట్టుకో సో స్వధర్మాన్ని అనుష్ఠించుకుంటూ ఉండు అంటే ఇక్కడ చేయాల్సింది ఏం చెప్పలేదు మనస్సుకి సంబంధించిన మాటలు చెప్పారు తప్పిస్తే చేయాల్సిన కర్మల్ని ఏం చెప్పలేదు కర్మల్ని ఏం చెప్పడండి శాస్త్రంలో గీతాశాస్త్రంలో ఈ కర్మ చేయి ఆ ఉపవాసం ఉండు ద్వాదశి నాడు భోజనం చేయి ఇలాగేం చెప్పరు స్వధర్మ మనోతిష్ట ధర్మాన్ని నువ్వు అయితే ఏకాదశి మా ధర్మం భోజనం మా ఉపవాసం మా ధర్మం అవునా కదా ఏమో నువ్వు చూసుకోలేదు యూ హూ థింక్ ఆఫ్ దట్ గీత ఏమీ చెప్పదు నీకు ఉపవాసం ఉండడం నీ ధర్మం అనిపిస్తే ఉండు ధర్మం కాదనిపిస్తే భోజన చేయ దట్స్ ఆల్ యూ డిసైడ్ బట్ స్వధర్మం అనుతిష్ఠత స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉండు ఈ పైన చెప్పిన ఉపదేశాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా మంచి శ్లోకం ఈ త్రైగుణ్య నిష్్రైగుణ్యోపనిషత్తులో ఇంకో శ్లోకం అంటే మీరు అనొచ్చు ఏమండి నిష్కామంగా గర్మ చేసుకోమన్నారు యోగక్షేమాల వద్దన్నారు స్వధర్మాన్ని అనుష్టిస్తూ ఉండు రజోగుణ వద్దు తమో గుణవద్దు అలా అయితే ఇంక మాకు ఏం మిగిలింది అని అలాగంటే భాంతి ఒక కలిగే అవకాశం ఉంది సో ఇంకే కర్తృత్వం వద్దు భక్తృత్వం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 వందలాది కామనలు ఉన్నాయి ఆ కామనలన్నీ మనకి తెలియని కామనలు కూడా అక్కడ చెప్తా గ్రామ కామో భవతి అని ఉంది నేను వెళ్ళి జీవాణి గ్రామ కామహాన్ ఉండేది ఈ గ్రామ కామహ అంటే గ్రామము కోరికగా గలవాడు గ్రామ కామహా మనకి మనకి అలాంటి కోరుకుంటుందని కూడా మనకు తెలియదు నేను అడిగాను ఏమిటండి ఇది గ్రామ కామహ ఏం చేయాలి గ్రామాన్ని అంటే వీళ్ళు లేకపోవచ్చాయా గ్రామానికి సర్పంచ్ అవ్వాలని కోరుకుంటున్నావు వారికి కర్మ చేస్తే అవుతాడు రాష్ట్రకామ రాష్ట్రకామాయ హోతవ్యా రాష్ట్రభూత్ హోమములోనూ ఉన్నాయి అవి రాష్ట్రకాముడు హోమం చేసుకోమన్నారు అలాగే ఏవేవో నాకు గుర్తులేవు ఎన్నెన్నో రకరకాల కోరికలు రుక్కామహ ఇది దీస్ విన్నాలే మీరు ఇది రుక్కామహ రుక్ రుక్ అంటే ముఖం కొంచెం చమక్ ఉండాలి ఆ కోరిక म दे प्रजाका मच्छंदा दुसी प्रजाकाम सन कलवाड़ देविका देविका अंटे इवे अव आग्निहोत्र अटो अला काम आंत कामन लिस्ट अवीचे अभी का भावना च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 ఎప్పుడు కూడా సంస్కృతంలో యథా వస్తే తథా తెచ్చిపెట్టుకోవాలి యథా తథ సహ యావత్ తావత్ యావత్ రపోన్ తావాన్ యావాన్ ఉంటే తావాన్ తెచ్చిపెట్టుకోవాలి లేకున్నా మనం తెచ్చిపెట్టుకోవాలి అధ్యాహారం చేసుకోవాలి ఒకవేళ తావాన్ ఉందనుకోండి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి లేకున్నా మా నాన్నగారు చెప్తా ఉంది వారి శ్లోకం దగ్గర అరే ఈ శ్లోకం కఠినమైన శ్లోకం అన్వయం డిఫికల్ట్ నీకు ఈ ప్రిన్సిపుల్ గుర్తుపెట్టుకో అక్కడ ఒక యావారం ఉంది ఫస్ట్ హాఫ్ లో అక్కడ తావాన్ తెచ్చిపెట్టుకోవాలి సెకండ్ హాఫ్ లో తావాన్ ఉంది యావార్ని తెచ్చిపెట్టుకోవాలి అప్పుడు అన్వయం పూర్తవుతుందని చెప్పి సో ఐ రిమెంబర్ దాట్ లేకపోతే అన్వయం కష్టం చెప్పకండి ఎవరికి చెప్పకండి రహస్యం నిజంగా యూ కెన్ గ్లాసింగ్ కాదు సో ఎలాగంటే ఉదపానే అర్థ తావాన్ సంవత సంక్తోదే అని ఒక తావాన్ తెచ్చిపెట్టుకున్నారు యావాన్ని బట్టి తావాన్ వచ్చింది కింద యావాన్ కింద తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి యావాన్ సర్వేషు వేదేషు తావాన్ బ్రాహ్మణస్ విజాంత అది అన్వయం ముందే తావాన్ సర్వేషు వేదేశు అన్నారంటే అవి మీకు ఇంకా వాక్యం అన్వయం అవదు అన్వయంతో మాకు సంబంధం లేదండి మేము పైపోయే అర్థమే చెప్పుకుంటాం అంటే పర్వాలేదు కానీ అన్వయం కుదరదంటే సెంటెన్స్ కుదరదు సెంటెన్స్ కుదరాలంటే యావాన్ ఉదపానే అర్థ తావాన్ సర్వత సంపుతోదతే అది దృష్టాంతం ఇంకా దార్ష్టాంతికం తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకోవాలి ఆ తెచ్చిపెట్టుకున్న యావాన్తో మొదలెట్టాలి వాక్యం ఎప్పుడు యావాన్తో బిగినవుతుంది తావాంతో ఎండ అవుతుంది కాబట్టి తావాన్ అలా చెప్పండి రిజర్వ్లో అని చెప్పి యావాన్ తెచ్చిపెట్టిన దాంతో బిగించేయండి అదే అన్వయం ఇప్పుడు ముందు దృష్టాంతం చూడండి వాటి అన్నిటికంటే ముందు అవతారికి చూద్దాం వేదోక్తేషు కర్మసు యానంతా ఫలాని తాని పేక్ష్యేం తాని ఈశ్వరా అనుష్ీయే ఉచ్యతేణు నిస్త్రైగుణ్యో త్రిగూణాలకి అతీతంగా విషయా వేదా వేదములు త్రిగుణముల లోపలు ఉంటాయి అంటే మరి ఏమిటిది ఇప్పుడు వేదములలో కర్మలు చెప్పారు ఎన్ని కర్మలు చెప్పారు చాలా చెప్పారు సో సర్వేషు వేదోక్తూ కర్మసు అన్ని వేదము చేత చెప్పబడిన కర్మల ఈ కర్మలు ఉన్నాయి ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలం చెప్పారు ఇప్పుడు ఎన్ని కర్మలున్నాయి ఎన్ని ఫలాలున్నాయి అంటే అనంతాన్ని ఫలాన్ని అనంతము